సాధారణంగా మనము పదార్థములతో అర్చించే సందర్భంలో పదార్థములను హోమం చేసినట్లయితే అంటే అగ్నిలో సమర్పించినట్లయితే దాని పేరు యజ్ఞము పదార్థములను ఇతరులకు ఇచ్చినట్లయితే దాని పేరే దానము పదార్థములను తాను ఆ మోతాదు మించకుండగా పరిమితంగా తాను సేవించినట్లయితే దాని పేరే తపస్సు తపస్సు అంటే పదార్థములను పరిమితముగా సేవించుతారు ఏకాదశి భోజనం మానేసి ఏదో జన్నపిండి ఉప్పు పిండి అంటారు అంటే పిండికి కొద్దిగా వేడి చేసి దానికి ఉప్పు వేయటం దాని పేరు ఉప్పు పిండి ఉప్పు మంచిది కాదు అంటే చక్కడి పిండి అంటే ఉప్పు కూడా లేకుండగా తప్పి ఇది కానీ అది కానీ ఏదో హోదా దికు ఆ తినేసూడు కూడా అంటే పదార్థాన్ని సేవిస్తాడు కానీ చాలా పరిమితంగా సేవిస్తాడు ఇంద్రియములను నిగ్రహించుకుని పరిమితంగా సేవిస్తాడు దాని పేరు తపస్సు అంటారు అదే పదార్థమును ఈశ్వరులకు శుద్ధమైన హృదయంతో నిష్ఠామభావంతో సమర్పిస్తే దాని పేరే ఆ యోగాన్ని కానీ కానీ అన్నిట్లోనూ అది ఆహుతి యజ్ఞమైన తపస్సు అయినా లేక యోగము అన్నా లేక దానము అన్నా అన్నిట్లోనూ త్యాగము అనే సమాన గుణము గలదు పదార్థములపై మనకున్నటువంటి స్వత్వాన్ని అంటే ఓనర్షిప్ నావి అనేటువంటి స్వత్వాన్ని విడిచిపెట్టుట అది ఈ ఈ రకమైన ఆరాధనలన్నింటి యొక్క అంతర్లీనమైన తాత్పర్యం ఇది నాది అనే భావనను విడిచిపెట్టుట అది అంతర్లీనంగా ఉండే తాత్పర్యం కాబట్టి కనపడ్డ చెట్టు పువ్వులన్నీ కోసుకెళ్ళిది ఏముంది పెట్టే నక్కర్లా ఇది నాది అనేటువంటి మమకారాన్ని త్యాగం చేయుటే దాని అభిప్రాయం ఇప్పుడు నా ముక్కు దగ్గర పెట్టుకుని నా నెచ్చినీటి పెట్టుకుని నేను ఎంజాయ్ చేసే బదులు ఈశ్వరులకు సమర్పించుతా అదే అభిప్రాయం కాబట్టి త్యాగము అన్నిటిలో ఉండేటువంటి అంతర్లీనమైన సారము ఇంకొక మాట చెప్తే శ్లోకం పూర్తి అయిపోతున్నట్టు చూద్ద భాష్యకారులు ఏమంటారు పత్రమితి పత్రం పుష్పం ఫలం వాటికి ఇంక వివరణ ఏం లేదు తోయం ఉదకం తోయం అంటే ఉదకం అని అర్థం నీతిని యహ మే మహ్యం భక్త్యా ప్రయచ్చతి మే అంటే షష్ఠీ విభక్తి అనుకుని పోతారేమో అని మహ్యం అంటే అర్థం చతుర్థి విభక్తి ఎందుకంటే యచ్చ ఇచ్చుత అనే సందర్భంలో సంస్కృతంలో చతుర్థ విభక్తి వాడాలి అందుకోసం ఇక్కడ మే షష్ఠీ కాదు చతుర్థి అందుకోసం రాస్తారు ఆయన అలాగా మే అంటే మహ్యం అంటే మమమే కాదు మహ్యమే అని చెప్తారు భక్తి ప్రయక్షతి సో దాన్ని భక్తితో సమర్పించవలను భక్త్యా ప్రయక్షతి ఇక్కడ భక్తికి ముఖ్యం ఏదిచ్చేటటువంటి ముఖ్యం కాదు తదహం పత్రాది సో దానిని సత్ దానిని దానిని అంటే పత్రాది పత్రం వచ్చే బలం తోడు దానిని అహం నేను భక్త్యా ఉపహృతం భక్తిపూర్వకం ప్రాపితం భక్తి ఉపహృతం భక్తితో సమర్పించబడింది తీసుకురాబడినది భక్తితో తీసుకురావచ్చి ఉపహృతం ఎక్కడి నుంచి ఎక్కడో ఉంటే భక్తితో తీసుకువచ్చి భక్తితో సమర్పించబడింది భక్తి పాత్ర మీరు భక్తితో ఇన్ని పువ్వులు సమర్పించితే తప్పేం కాదు భక్తితో ఇన్ని పువ్వులు సమర్పించడం తప్పని నేను అన్నానని మీరు అలా అర్థం చేసుకోకండి మీరు భక్తితో భక్తి ముఖ్యం అని ఎన్ని అన్నది ముఖ్యం కాదు భక్తి ముఖ్యం అంటే ఫోకస్ లో తేడా ఉంటుంది అక్కడ ఉన్న రహస్యం ఏమిటంటే మీ ఫోకస్ ఎక్కడ ఉన్నది మీ ఫోకస్ హృదయంలో ఉండే భక్తి భావన మీద ఉన్నదా లేక బాహ్యమునందు ఉండే పదార్థము యొక్క పరిమాణం మీద ఉన్నదా ఇంకో రెండు మీద రెండింటి మీద ఉండొచ్చే ఉండదు అందుకు బాహ్యంలో ఉంటే ఆంతరంలో ఉండదు ఆంతరంలో ఉంటే బాహ్యంలో ఉండదు బహిర్ముఖుడైతే అంతర్ముఖుడు కాలేడు అంతర్ముఖుడైతే బహిర్ముఖుడుగా ఉండడు అది ఆ తేడా ఉన్నది ఆ ఫోకస్ లో భేదం ఉన్నది కాబట్టి మనిషి ఫోకస్డ్ ఎక్కడ ఉంటుంది బాహ్యమునందు ఉంటుంది మనుషులు బహిర్ముఖులుగా ఉంటారు వాక్యంలో వాక్యం చేసి చూస్తాడు ఈశ్వరుణ్ణి ఆరాధించాలి అంటే నేను ఒకసారి చూశాను శివుడికి అభిషేకం చేసి బిల్వ పత్రార్చన చేస్తాడు సో పాలు ఓ లీటర్ల పాలు పట్టుకుపోతాడు పట్టుకుపోయి ఈ పది లీటర్లో అలా జిమ్మరించేస్తాడు అలా పోసేట చెంబులతో పోసేస్తాడు మామూలుగా ఇన్ని పాలు పెట్టుకెళ్ళారనుకోండి ఓ మిల్లెడు పాలు పట్టుకెళ్లారనుకోండి అప్పుడు ఎలా పోస్తారు చుక్క చుక్క పోస్తారు నమ సోమ ఇది మాత్రం అంతా ఈ దాకా సరిపడి కొట్టి కొంచెం కదా ఓ గుండెడు పాలు పక్కన గుండెను చెంబు పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు నమసోమ ఇక ఎప్పటికీ కనీసం సగలైనా పొయ్యాలి అక్కడ ఏం చేస్తారు అప్పుడు కూర్చుని తాగేందుకు కాదు కదా ఏముంది నెత్తినీడి పోయాలి కదా కాబట్టి చెంబుతో బల్ మనం ముంచుతో ఉండడం పోస్తూ ఉన్నాం మనం సోమాయకులు బ్రాస్తాం అని పోషిస్తూ ఉంటాం వెరీ అన్ఫార్చునేట్ చాలా తప్ప ఓ మిల్లుడు పాలు పోస్తే సరిపడుతుంది దేవుడి విధి ప్రధానం తప్ప మీరు పాలు పోస్తే ఆ పాలు ఏమవుతాయి ఈ నో ఏమవుతాయో అంతకంటే మీరు ఓ మిల్లుడు పాలు చిన్న గ్లాసుడు పాలు నెచ్చ శివుడు నెట్టి పోసి ఆ మంత్రానికి ప్రాముఖ్యం పోషి విధానానికి ప్రాముఖ్యం తప్ప ఎన్ని పాలు పోసారన్నది ముఖ్యం కాదు ఈ పాలం తీసుకువెళ్ళి ఎవరైనా పిల్లలకి అసలు ముందు అన్ని పాలు ఒకచోట సమీకరించటము అనే పనే మానేయచ్చు అన్ని పాలను సమీకరించటం అన్నది కదా అలా సమీకరించుకో పోతే అది పద్ధతి కాదు కృషి వల్ల కూడా బాగుండదు సో అని కాబట్టి బహిర్ముఖులుగా ఉన్నవాడు యొక్క దృష్టి ఆయుధంగా ఉంటుంది సుమా అంతర్ముఖుడైతే ఏమిటి ఆ భక్తి భావనకి ప్రాధాన్యం తప్ప ఎన్ని పాలు పోసాము అన్నది ముఖ్యం కాదు కాబట్టి అలాగే నేను ఒకసారి చూశాను శివుడికి పత్రికూ చేయడానికి ఒకటన ఏం చేశాడంటే మారేడు చెట్టు ఉండదు ఆ మారేడు చెట్టుకి మీడియం సైజు చెట్టి దానికి ఏదో రెండు కొమ్మలు ఆ రెండు నాలుగు కొమ్మలయ్యింది అంతే ఉంది చెట్టు నాలుగు కొమ్మలు ఉంటాయి దాంట్లో కొమ్మ విరిచేశాడు మొత్తం ఆ పూర్తిగా విరిచేశాడు విరిచి దాన్ని ఈడ్చికి నా కంటపడింది ఏమా అలా చెట్టు విరిచేసి ఇచ్చిపోతున్నాడు లేదా ఆ నీరు ఐదు పంతులు పోేవుడికి పూర్తి కోసం పట్టుకుంటున్నాను ఓ కొమ్మ విరిచిపోతూ పోయాడు కొమ్మ అంటే పెద్ద కొమ్మండి మొయలేడు దాన్ని ఈడ్చికి సో ఈ రకమైన బహిర్ముఖ దృష్టి నేను ఇంకా దృష్టాంతం కొంచెం ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇస్తే పాయింట్ చెప్పడం కోసం అలా చెప్తారు సో దట్ ఇస్ మెథడ్ ఆఫ్ ప్రెజెంటేషన్ సో భక్తిపూర్వకంగా మీరు సమర్పించటానికే ప్రాముఖ్యం తప్ప ఎంత సమర్పించారు ఏది ఎంత ఖరీదైంది సమర్పించారు అన్నది ప్రాముఖ్యము లేదు తర్వాత మీకు ధర్మశాస్త్ర గ్రంథాలు లేకపోతే పూజా విధానాలు చూసినట్లయితే ఈ పువ్వులు కావాలి ఆ పువ్వులు కావాలని పేర్లు ఏమో చెప్తారు ఇక్కడ ఇంకా పేర్లు కాదు ఏదో పువ్వులు వస్తుంది ఏదో ఒకటి పర్టికులర్గా పద్మే సమర్పించాలి అంటే ఎక్కడి నుంచి ఒకటి వస్తారు పద్మం వందరేకుల కమలమే సమర్పించాలి అని ఆయన పెట్టారనుకోండి కండి ఎక్కడి నుంచి వస్తుంది కష్టం కష్టం ఆర్డర్ చాలా ఖరీదైన వ్యవహారం అలా చేయినా కళ్ళ ఎదైనా ఒక పుష్పం కొయ్యనం కూడా అనవసరం చెట్టు నుంచి రాలిన ఆ పారిజాపించే ఏదో పేరు ఉంటున్నది రాలిన పుష్పం ఒక పుస్తపం అంతకంటే హృదయ పుష్పం సమర్పించేస్తామంటే ఇంత శ్రేష్టం అంతకంటే కూడా శ్రేష్టం మంచిది అశ్నామి బృహ్నామీ అష్నామి అంటే లిటరల్ మీనింగ్ తింటాను అని అంటే ఇక్కడ తినడం అంటే ఫలం అయితే తిన అష్నామి బానే ఉంది పుష్పానికి నువ్వు పత్రానికి తినడం అనేది అంటే పోనీ గృహ్ణామి అనే చెప్పు శ్లోకంలో అష్నామి ఎందుకున్నారు అంటే ఇప్పుడు గృహామి అంటే తీసి పక్కన పెట్టడం కూడా గృహానియే తీసి తనలో కలిపేసుకో ఆత్మసాత్ కరోమి తనలో కలిపేసుకోవడం ఇప్పుడు పుష్పం మాల వేశారనుకోండి తీసుకోవడం చేస్తాం అరటి పండుచారనుకోండి ఏం చేస్తాం ఆత్మసాప్ అయిపోతుంది కాబట్టి నీవు ఏదిచ్చినా నేను దానిని ఆత్మసాత్ చేసుకుంటాను అంటే నా నా స్వరూపంలో భాగంగా చేసేసుకుంటాను అని ఒక ఎన్ఫోర్సిస్ నీవు భక్తితో సమర్పించినది ఏదైనా కూడా దాని విలువెంత దాని రుచి ఏమిటి పండు అది ఏ రకం పండు అని ఇటువంటి మీమాంసకు సాగు లేదు అది నేను నాలో నా లోపల వేసేసుకుంటాను ఐ టేక్ ఇట్ హోల్ హార్టెడ్లీ అని అభిప్రాయం అర్షణాన్ని గృహాన్ని అనే మాటలో అంతటి స్పిరిట్ రాదు అందుకోసం అర్ణాని అనే పదాన్ని ప్రయోగించినారు అయితే ఒక ఫైనల్ కండిషను ప్రయత శుద్ధ బుద్ధే స్వప్రయత అంటే శుద్ధమే ఆత్మ అంటే బుద్ధి ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు శుద్ధి అని అర్థం ఎందుకంటే ఆత్మ ఎక్కువ శుద్ధమే ఆత్మ గురించి శుద్ధమో వేరే పనికి వచ్చిందో చెప్పనక్కర్లా గురించే చెప్పాల్సి ఉంటుంది తర్వాత పత్రం అనేదాన్ని కొందరు మహాత్ములు ఆ పత్రం అనే మాట ఒక్కదాన్ని అందరు పైగా అక్కడే ప్రారంభమవుతోంది కదా శ్లోకం పత్రం పుష్పం ఆ పత్రంకి మరో అర్థాన్ని చెప్పారు కొందరు మహాత్ములు ఎలాగంటే మీరు ఈశ్వరునకు ఒక లేఖను వ్రాయవచ్చును అన ఒక లేఖ అది కూడా సైకాలజీలో ఒక మెథడ్ కింద రికమెండ్ చేస్తారు ఇప్పుడు మామూలు స్టాండర్డ్ దృష్టాంతం అయితే రుక్మిణి రుక్మిణీ దేవి భాగవతంలో శ్రీకృష్ణునికి ఒక పత్రాన్ని వ్రాక్షణ ఈ పత్రాన్ని వ్రాయడం ప్రేమ పత్రం ప్రేమపత్ర లవ్ లెటర్ అండి ఏం లెటర్ లవ్ లెటర్ ప్రేమ పత్రాన్ని మాట లవ్ లెటర్ అక్కడ రాసుకుంది తర్వాత శకుంతల అభిజ్ఞాన శాకుంతలంలో మహాకవి కాళిదాస చేత రక్షింపబడేది అభిజ్ఞాన శకుంతల ఆ భూత్య పత్రముపై ప్రేమలేఖ ఒకటి రాస్తుంది కుంచెతో పక్షతో చేసిన సూచ్యతో భూజ్యపత్రం మీద దుష్యంతుడికి ప్రేమలేఖ రాస్తుంది అభిజ్ఞాన సేకరణంలో ఉందా శ్లోకం నాకు గుర్తు శ్లోకం సో ఈ విధంగా ఈ ప్రేమలేఖను రాయుత అన్నది కావ్యాల్లో మనకు కనపడుతుంది ఆ విధంగా మనము ఈశ్వరునకు ఒక లేఖను రాయవచ్చు ఎందుకంటే ఇది ప్రేమ భక్తి అంటే ప్రేమ భక్త్యా ఉపహృతం భక్తితోటి వ్రాసే లేఖ ప్రేమ లేఖ అవుతుంది సో అది మ్యాన్ అండ్ ఉమనే కానక్కర్లా భక్తుడు వ్రాసేటువంటి పత్రం కూడా కావచ్చు ఇక రుక్మిణి వ్రాసిన పత్రం అయితే మీరు ఏడు శ్లోకాలు ఉన్నట్టు ఏడో ఏడు ఏడో ఎన్నో శ్లోకాలు అట్లా మొదటి శ్లోకం శృత్వా గుణాన్ భువన సుందర శృంగతాంతే హే భువన సుందర అంటే ఈ ములోకాలలోకి మీ అందగాడు అండగాడు మరొకడు లేడు శ్రీకృష్ణుని ఉద్దేశించి ఆమె రాస్తోండు మీ యొక్క గుణములను విని నేను ప్రేమించాను ఇది చూసారా మీరు లవెట్ ఫస్ట్ సైట్ అని మనం ఉంటాం అంటే చూసి ప్రేమించడం మొదటి చూపులోనే ప్రేమలో పొదుట అనేది మనం మామూలుగా లోకంలో చూస్తూ ఉంటాం అయితే మనకి ఈ కావ్యాల్లోనూ ముఖ్యంగా భాగవతంలోనూ చూసి ప్రేమించడం కాదు విని ప్రేమించడం విని లవ్ ఎట్ ఫస్ట్ హియరింగ్ సో దేవహూతి కర్దమ మహర్షిని విని ప్రేమించండి నేను నీ గురించి విన్నాను నిన్ను ప్రేమించాను అంటే ఏమిటనమాట ఆ మనిషి యొక్క గుణములకు ప్రాముఖ్యం తప్ప రూపానికి ప్రాముఖ్యం లేదు ఇప్పుడు రూపం ఎర్రగా బుర్రగా అందంగా ఉంటాడండి వివాహం చేసుకున్న తర్వాత వాడు దుష్టుడేయని అనుకోండి ఏమిటో ప్రయోగం అలా అవుతూ రూపాన్ని చూసి ఇష్టపడి ప్రేమించి తర్వాత ఆ రూపమే శత్రువు అయినొచ్చు అంత సందర్భాలు మనకు ఎన్నో కనప కాబట్టి రూపము అంటే చూసి గుణములు అంటే విని రూపానికి ప్రాముఖ్యం ఇస్తే చూసి ప్రేమించారు విని ప్రేమించారు అంటే రూపానికి ప్రాముఖ్యం ఇవ్వకుండగా గుణములకు ప్రాముఖ్యము ఇచ్చారు అని అని కాబట్టి విధంగా విని ప్రేమించింది దేవభూతి కర్దమ మహర్షిని దమయంతి నలుని ఆ విధంగా ప్రేమించింది నలుడు కూడా దమయంతిని గురించి విని ప్రేమించాడు హంస చెప్తుంది ఎలా ఉంటున్నా అలా ఉంటుంది ఆవిడని చెప్తే విని ప్రేమించాడు ఇలా ఉంటాడు ఆయన అలా ఉంటాడని నారద మహర్షు ఎవరో విని దమయంతి ప్రేమించారు సో ఇక్కడ కూడా రుక్మిణి అంటుంది సృక్ష్మా గుణాన్ని భూగన సుందర నీ గుణములను విని నేను ప్రేమించినాను నిర్విశ్య కర్ణ వివరై హరతోంగతాపం అంటే ఇప్పుడు ఆయన నా హృదయంలో ప్రవేశించాడు ప్రేమ అంటే అంతే కదండి ఇప్పుడు చూసి ప్రేమించానన్నప్పుడు కూడా నేను ఒక్కసారి చూసిన నా హృదయంలో నిండిపోయినాడు అది ప్రేమ యొక్క లక్షణము సో ఇప్పుడు కళ్ళ ద్వారా ప్రవేశించాడని అర్థం చూసి ప్రవేశించడం అంటే హృదయంలో ప్రవేశించాడు ఎలా ప్రవేశించాడు కళ్ళ ద్వారా ప్రవేశించాడు కానీ శ్రీకృష్ణుడు కళ్ళ ద్వారా ప్రవేశించలేదు ఎప్పుడు చూడలేదు ఆవిడే చెవుల ద్వారా ప్రవేశించాడు కర్ణ చెవుల ద్వారా ప్రవేశించావు నా హృదయంలో ప్రవేశించావు రూపం దృశాం దృషిమత మఖిలార్థ ఎందరో పుణ్యాత్ములు ద్వారకా నగర వాసులు నీ రూపాన్ని చూసి కృతార్థులయ్యారని వింటూ ఉన్నాము నాకు కూడా నీ రూపాన్ని చూసేటువంటి భాగ్యము ఈ కళ్ళతో అటువంటి భాగ్యము కలుగునావయచ్యుతా విశతి చెప్తమే హే శ్రీకృష్ణ సాధారణంగా పురుషుడు స్త్రీతో చెప్తాడు నేను నిన్ను ప్రేమించాను అదే పద్ధతి కూడా పురుషుడు స్త్రీతో చెప్పడమే పద్ధతి కానీ ఇక్కడ రివర్స్ సో హే శ్రీకృష్ణ నేను సిగ్గు విడిచి మీతో చెప్పేస్తున్నాను నేను నిన్ను ప్రేమించినాను అని ఆ విధంగా అదే పత్రాన్ని రాసింది సో ఆ పత్రాన్ని ఆయన అందుకుని వెంటనే బయలుదేరి వచ్చి రుక్ష్మిని తీసుకెళ్లి ఆయన వివాహం చేస్తున్నారు సో ఆ విధంగా ఒక పత్రాన్ని మనం ఈశ్వరులకు వ్రాయవచ్చు సై సైకలాజికల్ మెసడ్ అనమాట అంటే మీకు ఏదైనా మనస్సులో క్లేషము లేక దుఃఖము ఉన్నట్లయితే మీరేం చేయాలంటే వీళ్ళకి మేన మావకో మే ఎవరికో ఉత్తరం రాశారనుకున్న వాళ్ళు ఏం చేస్తారు మావయ్య ఈ మనస్సు ఏం ఇలా ఉంది అలా ఉంది మీరు ఆయన ఉత్తరం రాశాడు ఆయన మనస్సు చెడుతుంది ఉత్తరం దీనికి అయ్యో పాపం నా మేనంలో కష్టపడుతున్నాడు అని అంతవరకు బాగానే కాస్త మరి కొంత నిరుత్సాహపడతాడు ఏదైనా సలహా కావాలంటే అడిగి తీసుకోవచ్చు కానీ మనస్సు బాగులేకపోవడము లేకపోతే ఏదైనా ఒక సంసార దుఃఖాన్ని మనం దూరం చేయడానికి అవకాశం లేక ఆ దుఃఖంతో వేగవలసిన పరిస్థితి నిర్మాణమైనప్పుడు అలా అవుతూ ఉంటాయి సమ జీవితంలో ఎవో ఆటంకాలు కష్టాలు ఆపదలు వస్తూ ఉంటాయి వచ్చిన వెంటనే పోవు పోవడానికి కూడా చాలా టైం పడుతుంది అటువంటి సందర్భాల్లో మనస్సుకి ఒక ఊరట లభించత కొరతై ఒక పత్రమును వ్రాయవచ్చు ఆ పత్రాన్ని ఈశ్వరుణ్ణి మీ ఇష్ట దైవాన్ని ఉద్దేశించి అంటే మీకు ఏ రూపంగా మీరు ఆరాధించటానికి మీకు ఇష్టం అవుతుందో ఆ రూపంగా రూపం లేకపోయినా ఏం పర్వాలేదు సర్వాత్మ అని ముందు నుంచి నేను చెప్తూ కాబట్టి ఆ సర్వాత్మ అయినటువంటి పరమేశ్వరుని ఉద్దేశించి హే ఈశ్వర అని మీరు వ్రాయవచ్చు పత్రాన్ని పత్రాన్ని వ్రాయటంలో ఏమీ ఇబ్బంది అయినాయి సో అలా చాలామంది రాశారు మహాకవులు అలా రాశారు ఏదైనా ఒక పత్రాన్ని వ్రాయవచ్చు ఏమయ్య ఈశ్వర నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నాను కదా నాకు ఇంతవరకు పెట్టిన పరీక్షలు చాలవా ఇంకా కొత్త కొత్త పరీక్షలు పెట్టి నన్ను ఇంకా ఇలాగా నీవు సతాయిస్తూ ఉండాలా ఇప్పటికైనా నా నా బలహీనతను నా ధైన్యాన్ని గుర్తించి నన్ను ఈ పరీక్షల నుంచి గెట్టెక్కించి నాకు కొంత విశ్రాంతిగా జీవితం ఉండే విధంగా నీవు అనుగ్రహించవా అంటూ నేను ఉంటే మీకు ఎగ్జాంపుల్ తిండి ఆ విధంగా ఓ పది మాటలు రాయచ్చు రాసి ఆ పత్రాన్ని జాగ్రత్తగా మడత పెట్టి ఏదో పెట్టేసుకోండి ఇంకా లేదా మీరు పూజాగ్రహంలో ఓ పుష్పంతో పాటుగా ఇంకా పుష్పం కూడా అక్కర్లా పత్రం పుష్పం బలంతో ఏం కదా పత్రమే ఈ పత్రాన్ని ఆ పూజాగ్రహంలో ఉదయం స్నానం చేసి ఈ మడత పెట్టినటువంటి పత్రాన్ని అక్కడ పెట్టి ఈ కల్చర్లో ఉంది కొన్ని చోట్ల చిన్న పత్రం మీద మీ మనస్సులో ఉన్నటువంటి ఆవేదనను వ్రాసి ఆ చెట్టు కట్టేసిరా అని అలాంటిది ఎక్కడైనా చూశారా మీరు దే ఆ చెట్టు కట్టేట్ అంటే ఈ ఇదే ఇదే స్పిరిట్ అలాగే జూష్ కల్చర్ లో కూడా ఉండదు ఈ కల్చర్ లో కూడా ఉండే ఎక్కడో ఉంటుంది ప్రతి చర్చ్ లోనూ పర్టికులర్ ప్లేస్ లో దానికి ప్రాముఖ్యం వచ్చి ఉంటుంది అక్కడ అలాంటి తోట ఉంటుంది జూష్ కల్చర్లో ఆ వెస్ట్రన్ వాళ్ళని ఉంది ఒక ఒక గోడ ఉంది టెంపుల్ వాళ్ళని అంటారు వెస్ట్ లో ఉంది ఆ టెంపుల్కి వెస్ట్లో ఉన్న వాళ్ళు లాస్ట్ వాళ్ళది కాబట్టి వెస్ట్రన్ వాళ్ళు అంటారు జెరూసలంలో మీరు తెలుసున్న విషయమే ఇది ప్రసిద్ధమైన విషయమే అక్కడికి వెళ్ళినప్పుడు జ్యూస్ వెళ్ళి ప్రార్థన చేస్తారు జ్యూస్ చేత ఇప్పుడు ఏదో ఒక దేవాలయానికి ఈ మధ్యన వాళ్ళు ఒక రిజల్యూషన్ పెట్టారు అదేమిటంటే హిందువులు మాత్రమే దర్శించాలి అని ఎందుకండి ఈ నియమం అనవసరం కదా అదే ఎటువంటి నియమం అది ఈశ్వరు సర్వులు యొక్క సంతానమే అనేటువంటి ఇంక్లూజివ్ స్పిరిట్ ఏదైనా ఒక ధర్మంలో ఉంటే ఆ ధర్మమే హిందూ ధర్మం మిగతాదట్లో ఉందో లేదో మన ధర్మంలో చాలా గట్టిగా ఉంది సర్వము ఈశ్వరుని యొక్క సంతానం అందరి హృదయాలలో ఒకే ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు అని మన ధర్మంలో చెప్పినంత గట్టిగా ఎక్కడా చెప్పలేదు కానీ ఆచరణలో మన వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆచరిస్తారు ఇంకా ఇప్పటికీ కొన్ని దేవాలయాలలో మత బేసిస్ మీద కొంతమందిని అలౌ చేస్తారు అందరినీ అలౌ చేయరు ఉదాహరణకి గురువాయరప్ప టెంపుల్లో ఏసుదాసుని ఎలా చేయలేదు అంతకంటే అపచారం ఇంకేం ఉండదు అంతకంటే పెద్ద ఈశ్వరాపచారం ఇంకోటి ఉండదు అతన్ని ఎలా చేయలేదు అతను దాన్ని కాంట్రవర్సీ కూడా ఇష్టపడలేదు అతన్ని అడిగారు వెళ్ళేది అందులో ఎలా కదా అంటే చూడండి ఇది ఈశ్వరునికు భక్తులకు సంబంధించిన విషయం దీన్ని మ్యూ సైతం కింద చిత్రించే ప్రయత్నం మీరు చేయవద్దు దీన్ని నేను కంప్లైంట్ చేయట్లేదు నన్ను అల ఎల చేశారా లేదా అన్నది నాకు దాని గురించి నేను మీతో మాట్లాడను అని వెళ్ళిపోయాడు మరి అతన్ని ఎలా చేయలేదని వీళ్ళకి ఎలా తెలుస్తుందంటే ఆ టెంపుల్ అథారిటీస్ చెప్పారు మేము ఎలా చేయలేదు వాళ్ళు చెప్పారు అతను చెప్పలేదు దాన్ని బట్టి మీకు ఎవరు హృదయం పెద్దదో మీకు అప్పుడే అర్థమైపోయింది కాబట్టి ఎనివే ఇది డైగ్రెషన్ కనుక ఈశ్వరుని వద్దకు అందరూ వెళ్ళేటువంటి విధంగా సో అ జీష్ వాళ్ళు ఉంది అక్కడ అక్కడికి జీసే అక్కర్లా ఎవరైనా వెళ్ళి ప్రార్థన చేయొచ్చు వెళ్ళి మీరు ఆ గోడ దగ్గర నిలబడి చాలా విశాలంగా పెద్ద గోడ ఉంటుంది అదే దానికే ప్రార్థన ఆ గోడ దగ్గర నిలబడి మీరు ఈశ్వరుని ప్రార్థించవచ్చు ఓ చిన్న కాగిత ముక్కలు ఉంటాయి వాళ్ళు ఆ కాగితం ముక్క మీద మీరు మీ ఆవేదన ఏదైనా ఉన్నట్లయితే రాసి ఆ గోడకి నెరదలు ఉంటాయి నెరదలు అంటే ఇతకి రాయితీ రాయితీ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి చూడండి ఆ గ్యాప్ లో ఈ కాగితాన్ని ఇలా మడత పెట్టి గుర్చదు గుర్చి వచ్చారు అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా గారు ఆయన ఏదో రాసి దాంట్లో కూర్చారు అది ఎవళ్ళు తీసి చదవకూడదు మీకు ఈశ్వరునికి సమర్పించిన దాని దాంట్లో మీరు ఏదైనా రాసుకోవచ్చు మీ వ్యక్తిగతమైన ఆవేదన దాంట్లో మీరు వ్యక్తం చే మీరు ఏదైనా అపరాధం చేస్తుంటే హే ఈశ్వరాన్ని అపరాసం చేశాను నన్ను క్షమించవలసింది అని మీరు క్షమార్పణను కోరవచ్చు ఏదైనా చేయచ్చు దాన్ని తీసి మళ్ళీ దాన్ని పత్రికలో వేట అన్నది అనవసరం కదా ఒబామా గారు అలా చేసినప్పుడు ఆయన రాసింది పట్టుకున్నారు వాళ్ళ కొత్తలు సంపాదించారు సంపాదిస్తే అప్పుడు అక్కడ ఉండే ఉంటారు ర్యాబీస్ వాళ్ళు చెప్పారు మీరు ప్రచురిస్తే మహాపాపం చేయొద్దు డోంట్ డూ దాట్ అని గట్టిగా చెప్తే అప్పుడు వీళ్ళు ప్రచురించలేదు ఎవడో ఒకటి ప్రచురించబోతుంటే ఆ ప్రచారం నాకు గుర్తు తర్వాత ఏమైనా నాకు తెలియదు ఎనీవే ది పాయింట్ ఈజ్ ఈశ్వరుకు పత్రము నువ్వు ఒక పత్రాన్ని వ్రాసా అక్కడ ఇది కూడా ఆరాధనలో ఒక భాగమే మీరు కనుక ఈ పని చేసినట్లయితే ఒక్కసారి చేసినా మీ మనస్సు తేట ఆ బరువు తగ్గుతుంది ఎందుకంటే సంసారము మన హృదయ భారాన్ని పెంచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈశ్వరులకు మనం మన భక్తిని సమర్పించగలుగుతాము ఎత్కరోషిశ్నాసిజుహోషి దాసి ఎత్ ఎత్త పశ్యసి కౌన్య తత్పురుమదర్పణం దీనికి అవతారిక యత ఏవ అత అంటే మీరు భక్తితో సమర్పించినది ఏదైనా ఎంత అల్పమైనదైనా పరమేశ్వరుడు స్వయంగా దానిని ఆత్మసాత్ చేసుకుంటాడు అచ్చినాన్ని అంత విలువ ఆ భక్తికి కాబట్టి యత ఏవం అత దిస్ ఇస్ సో దేర్ ఫోర్ అని అర్థం బికాస్ దిస్ ఇస్ సో దేర్ ఫోర్ యత్ కరోషి నీవు సమర్పణను సమర్పించుట అనే దానిని ఒక యోగముగా తీర్చిదిద్దుకో దేని సమర్పించాలి అంటే ఏదైనా కావచ్చు పత్రం పుష్పం ఫలంతో ఇంకా దేనిని సమర్పించవచ్చును యత్ కరోషి నీవు ఏ కర్మని చేస్తే దానిని సమర్పించవచ్చును ఇది తేలిక కదా ఇంకా తెలియదు పత్రం పుష్పం కూడా మీరు తీసుకురానక్కర్లా ఏ పనిని చేస్తే ఆ పనిని ఈశ్వరులకు సమర్పించవచ్చును అంటే దాని అర్థం ఏంటంటే పుట్ట తాగి ఈశ్వరార్పణం అనమని కాదు అయితే దాని అభిప్రాయం కాదు అయితే ఎవరిలో చెడ మెడ తిచ్చి ఈశ్వరార్పణం చేశాను అని అలాగా లేకలు అందం పుచ్చుకుని ఈశ్వర అర్పణ వస్తూ ఆ చేతిలో వేయండి ఆ వికర తగ్గ జేవలో పెట్టుకుని కృష్ణార్పణం వస్తుంది అలాగే కాదు ఈనాట్ ది ఐడియా అండ్ ఐడియా ఏంటంటే నేను ఏ పని చేసినా ఈశ్వరార్పణ చేస్తాను అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాను చెప్తారు ఇప్పుడు మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే శాస్త్రీయమైన పనులు చేస్తాము అంటే సంధ్యావందనము చేయవలను అంటే వీడు లేచి స్నానం చేసి సంధ్యావందనం చేస్తాడు లేకపోతే శివరాత్రి నాడు అభిషేకము చేయవలను అని శాస్త్రం విధిస్తూ ఉంటుంది అటువంటి శాస్త్ర విహితమైన కర్మలను చేస్తాడు శాస్త్రీయ వాటిని అన్నిటినీ ఈశ్వరులకు సమర్పించవలను మీరు సంధ్యావనం చేసినా జతం చేసినా తపస్సు చేసినా దానం చేసినా ఏది చేసినా ఈశ్వరునకు సమర్పించవలేము అది చాలా కష్టం అంత తేలిక కాదు అంటే మీరు సకామ బుద్ధితో చేసినట్లయితే ఈశ్వరునికి సమర్పించడం ఎలా దొరుకుతుంది ఎలా సమర్పిస్తారు కర్మనే సమర్పించేస్తే కర్మఫలం ఇంకా మీకు రాదు మీకు కర్మఫలాన్ని అపేక్షిస్తూ ఉంటే సమర్పించడం ఎలా దొరుకుతుంది సో ఇప్పుడు శ్రీకృష్ణార్పణం వస్తుంది జేబులో వేసుకోవడం ఎలా గురుతుంది శ్రీకృష్ణార్పణం వస్తూ ఉంటే మీ అలా వీలు కాబట్టి కృష్ణార్పణం అంటూ ఉంటారు కృష్ణార్పణం అంటారు కృష్ణార్పణం అంటే అది ఊరికే అలా మాట వరసగా అన్నట్టు అయింది తప్ప మీరు యథార్థంగా కృష్ణార్పణం మా నాన్న అంటున్నారా యథార్థంగా భావన పెట్ట ఎందుకంటే మామూలుగా మనకు అలవాటు ఏంటంటే అనీ పని అనీ దారి వేరు చేసీ దారి వేరు ఏదో అంటూ అనేక పృష్టాంతాలు మనం చూడచ్చు సత్యం వద ధర్మంచరా స్వాధ్యాయా ప్రమద అని వల్లిస్తాం కానీ సత్యం పలకడు ధర్మాన్ని చేయుడు వల్లించడం మాత్రం వల్లిస్తాం వల్లిస్తే ఏమైంది సత్యాన్ని పలకాలి కదా వల్లిస్తే ఏమైంది సో ఆ కృష్ణార్పణం అని అనేసి తన తనలో తన అహంకారానికి సమర్పించుకుంటూ కృష్ణార్పణం తనకు తాను సమర్పించుకున్నటంటే తన జీవ తన అహంకి సమర్ప తన ఈగోకి తాను సమర్పించుకుంటూ కృష్ణార్పణం అని ఎలా అంటారు కాబట్టి మీరు కృష్ణార్పణం అంటే ఇంకా మళ్ళీ వెనుదిరిగి చూడరాదు కృష్ణార్పణం అయిపోయిందంటే దానికి మీకు సమస్య మళ్ళీ నా మాట అన్నారంటే అది కృష్ణార్పణం అంచేతనే అది చాలా కష్టకరం శాస్త్రీయమైన కర్మను కూడా ఫలాపేక్షతో చేసేవాడు కృష్ణార్పణం అనలేదు గాయత్రీ మంత్రం చేస్తారు గాయత్రీ మంత్రం చేసిన వెంటనే అసలు దాని సంకల్పనలో ఉంటుంది పరమేశ్వర ప్రీత్యర్థం గాయత్రీ మంత్ర జపం గరిష్ఠే ఇంకేం ఉండదు గాయత్రీ మంత్రాలు ఇంకేమి ఉండదు ఆయుర ఆరోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం ఇవన్నీ తర్వాత ఇంకో దానికి వచ్చే తప్ప నేను నేర్చుకున్నప్పుడు ఇలా నేర్చుకున్నాను పరమేశ్వర ప్రీత్యర్థం గాయత్రి జపం మంత్ర చెప్పని గడిషేయాలి గాయత్రి జపం అయిపోయిన వెంటనే శ్రీకృష్ణ అర్పణ వస్తువు అని ఉంటుంది అయిపోయిన వెంటనే శ్రీకృష్ణ అర్పణ వస్తువు నీళ్ళు ఇది అది అర్పణ మీరు ఆయుధారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం మహామండ్రజం గరిష్ఠే అంటే అది అర్పణం ఎలా అవుతుంది ఆయుధాయం నీకు కావాలి ఆ ఆయు సంపద నీకు కావాలి అది అర్పణం ఎలా అవుతుంది మీకు మీ వైపు మీరు లాసుకుంటూ ఉంటాయి అంచేతనే శ్రీకృష్ణ అర్పణ అది మీరు ఆనెస్ట్ గా అనగలరా లేకపోతే అలా అనుకున్నారు కాబట్టి అన్నా అండమా అయితే ఒక రొటీన్గా అండానికి అలవాటు పడ్డారు కాబట్టి అండమా లేక ఆనెస్ట్ గా ఇంటెగ్రిటీ మీరు హృదయపూర్వకంగా శ్రీకృష్ణార్పణ అనగలరా అన్నారు దాని నుంచి మళ్ళీ ప్రయోజనాన్ని ఏమీ ఫలాన్ని ఏమీ అపేక్షించటం ప్రతిష్ట లాభము ఏ రకమైన అహంకారాపేక్ష లేకుండగా సమర్పించాలి అంచేతనే శాస్త్రీయమైన కర్మను ఈశ్వరార్పణం చేయట కూడా కష్టం ఏమిటి కాదు అంచేతనే దాన్ని జాగ్రత్తగా మనము అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఏది ఏది చేస్తావో ఏది అంటే శాస్త్రీయమైన కర్మ కావచ్చు శారీరక కర్మ ఇంకో కర్మ అంటే ఇప్పుడు స్నానం ఉందనుకోండి స్నానంలో పెద్దలు స్నానం చేసి సందర్భంలో గంగే చేయమునే చేయవా అనే ఆ జలములను ఆ పవిత్ర జలములుగా భావన చేసి మహాదేవ హర హర మహాదేవను తమను ఎత్తుమీ అదే రుద్రాభిషేకం ఎత్తుమీ పోసుకోవడం ఏంటంటే జీవో దేవ దేవ సనాతన ఏహో దేవాలయ స్వోక్త జీవో దేవ సనాతన ఆ ఊర్ధ్వ దృష్టి కనుక ఉన్నట్లయితే ఎత్తుమీద నీళ్లు పోసుకునేప్పుడు అంచేతనే ముందు ఆ నీళ్ళని పవిత్రలు నదీ జలములుగా భావన చేసి అంటే అభిషేకాన్ని చేయడానికి గంగ నుంచి పట్టుకొచ్చిన నీళ్ళు అనమాట అలాగా భావనే కదండి ఇప్పుడు గంగా నదికినూ మీ బాత్రూంలో ఉండే నీటికి వస్తువులో భేదం ఏం వస్తువు ఒకటే నిజానికి ఈ మధ్యకాలంలో గంగ చాలా పొల్యూట్ అయిపోయింది మీ బాత్రూంలో ఉన్న నీటిలో బయలాజికల్ ఇన్క్యూరిటీస్ తక్కువ ఉంటాయి ఈక్వల్ ఇన్క్యూరిటీ తక్కువ ఉంటుంది మీ బాత్రూంలో నీటిలో గంగా నదిలో చాలా ఎక్కువ ఉంది ఈ మధ్యన సైంటిఫిక్ రిపోర్ట్స్ వచ్చాయి మీరు చౌకొస్తుంది కాబట్టి మీరు నీరు అనే అంశంలో గంగు గొప్పతనం ఏం లేదు మీ బాత్రూంలో ఉండే నీటి యొక్క తక్కువ కాదు భావనని బట్టే కూడా మీరు గంగా ఒడ్డు మీద నిలబడి ఉంటుంది వాడికి ఏ భావన ఉండదు దా గంగే కాదు కాబట్టి మీ బాత్రూంలో ఉండే బజెట్ వాటర్ని మీరు గంగగా భావన చేసి ఆ మందులో నీటిని తీసుకుని హర హర మహాదేవా అని ఎక్కువ పోస్తుంటే అదే అభిషేకం అవుతుంది శారీరక కర్మను కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయవలేము ఎక్కరోషి అలాగే ఆహారాన్ని తినే సందర్భంలో మనలో పరిశోధనం చేస్తారు అంటే నీళ్లు తీసుకుని చిలకరిస్తారు గాయత్రీ మంత్ర ప్రోక్షణ అనమాట సమర్పించే ఆహారాన్ని గాయత్రీ మంత్రంతో ప్రోక్షించి అంటే గాయత్రీ మంత్రాన్ని చెప్తూ నీటిని చల్లి అని అర్థం రోక్షణము అంటే అలా చేయటం వల్ల ఆ ఆహారానికి ఓ పవిత్రత వస్తుంది శుద్ధమైన ఆహారమే శుద్ధంగానే ఉండాలి ఏదో ఒకటి తీసుకొచ్చి గాయత్రీ మంత్రం చదివితే పవిత్రత కాదు శుద్ధమైన ఆహారాన్ని అక్కడ పెట్టి గాయత్రీ మంత్రంతో చల్లి కొద్దిగా నీ చేసి చేసి అప్పుడు ఈశ్వరునికి నివేదిస్తారు అదే పని మీరు తినేప్పుడు చేయాలి ఈశ్వరుడికి నివేదించేప్పుడు చేసామంటే సరిపడదు మీరు తినేప్పుడు మీరు తినే ఈశ్వరుడికి నివేదించడం అనే కర్మ అయింది మరి తినడం అని ఇంకో కర్మ వచ్చింది ఇది శారీరకము దీన్ని సమర్పించాలి అప్పుడు ఎలా సమర్పిస్తారు ప్రాణాయశ్వాహ అ ప్రాణదేవత రూపంగా ప్రాణము రూపంగా ప్రాణము అనేది ఒక వృత్తి ఆ ప్రాణశక్తి యొక్క ఒకనొక వృత్తి ఫంక్షన్ దానికి ప్రాణము అంటారు అప్రాణాయశ్వాహ ఇంకో వృత్తి య స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ తొందరు ఇంకోటి కూడా అంటారు బ్రహ్మణే స్వాహ అది కూడా అంటారు బ్రహ్మ పరమాత్మ ఈ ఐదింకి తన ఎందు కలిగి ఉన్న పరమాత్మ సో అంటే ఈ ఆహారాన్ని పరమాత్మకు సమర్పిస్తున్నాం ఆ విధంగా భక్షించాలి భక్షించేప్పుడు మాట్లాడకూడదు ఏకాగ ఏకాంతంలో ఏకాగ్ర ఏకాంతం అక్కర్ నలుగురితో కలిసి కూర్చున్నా కాముగా సైలెంట్ గా భుజించాలి సైలెంట్ గా భుజించాలి ఈశ్వరార్పణ బుద్ధితో భుజించాలి ఈ అప్తారు ఇక వ్యవహార కర్మలు ఉంటాయి వ్యావహారిక కర్మలు అది కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి వ్యవహారిక కర్మలు ఉంటాయి ఇప్పుడు మార్కెట్కి వెళ్ళేవో కొనుక్కు తెచ్చుకుంటారు ఏం కొనుక్కు తెచ్చుకుంటారు చీపుల కట్టు కొనుక్కు తట్టుకున్నారని కొన్ని వేలు కోసం ఇంటిని తుడిచి శుభ్రంగా పెట్టడం కోసం ఇల్లుని తుడిచి శుభ్రంగా పెట్టే దేనికి ఈశ్వర ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాం ఆ ఇంట్లో ఇంకొకటి శుద్ధిగా పెట్టుకోవాలి ఇంటికి అతిథులు వస్తారు అతిథి అంటే ఈశ్వరులే అతిథి దేవో భవ కాబట్టి శుద్ధిగా పెట్టుకోవాలి అందుకోసం ఏమైపోయింది చూడండి ఇప్పుడు ఇల్లు తుట్టుకోవడం ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్టయితే వంట మొదలు పెట్టారనుకోండి ఎందుకోసం మేము భోజనం చేయడం కోసం వండుకుంటున్నాము అనే బుద్ధితో మనం చేసుకున్నామంటే భుంజతేవం పాపాహ ఏ పచం శ్యాత్మకారణ ఇంకేత ఎప్పుడు కూడా మేము వండుకోవడం కోసం భుజ మేము కోసం వండుకుంటున్నాము అనుకోకూడదు అంటే అలా అనుకుంటారని చుట్టుపక్కల వాళ్ళందరికీ అలా చెప్పి వండుకుంటారని నా అభిప్రాయం కాదు ఉండవో మేము చిన్నం కోసం వండుకుంటున్నాం ఉండవం చెట్లు వండుకుంటారా అలా అని కాదు నా అభిప్రాయం ఏమంటే హౌ యు లుక్ ఎట్ థింగ్ జనరల్లీ అలా చేస్తారు ఎంతమంది ఉన్నారా ఇవాళ ఇంట్లోనే ముగ్గురు ఉన్నారు వాడున్న నిన్నటిదాకా ఉన్నాడు వాడు వెళ్ళిపోయాడు కదా సరే ఓ సాల్ట్ తగ్గించి మూడు సోల్ వండుకుంటున్నాము అని అనుకుని వండుకుంటారు వాడు తింటాడు వీళ్ళు తింటాడు నేను తింటాను కొంచెం మిగిలితే రెఫ్రిజిరేటర్ లో పెట్టుకుని రాత్రి మధ్యాహ్నంలో వేసుకోవచ్చు కానీ ఎంతసేపు తాను తన తన వాళ్ళు అందుకోసం వండుకుంటున్నాము ఇది భావన ఏమంటే సంసారం అనేది బయటే ఉండదు భావన రూపంగా ఉంటుంది అలా కాకుండా ఈ వంట ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాం ఎందుకంటే తినిది ఈశ్వరుడే ప్రాణాయశ్లహ తన హృదయంలో ఉండే ఈశ్వరునికి తన ఉదరంలో ఉండే ఈశ్వరునికి సమర్పించేటువంటి ఆహారం ఇతరులకి పెడుతున్నామంటే వాళ్ళు ఈశ్వర స్వరూపుడే భోజనం చేస్తున్నాడంటే వైశ్వానరుడే అహం వైశ్వాన రూపత్వ ప్రాణినాం దేహమాశ్చిత సపల ప్రాణుల యొక్క దేహం ముందు వైశ్వానుడే ఉన్నాడు ఈశ్వరుడే వైశ్వాను రూపంగా ఉన్నాడు ఆ వైశ్వానుణ్ణి మేము తరతృ తృప్తి పరుస్తున్నాము అనే భావనతో వంట చేస్తే అటువంటి వ్యావహారిక కర్మలు కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయగలము చాలా కష్టం మళ్ళీ ఇదే మాట వస్తుంది ఎగరవాణ్ణి తిట్టి ఈశ్వరార్పణం వస్తూ అనలేరు విసుక్కుంటూ భోజనం పెట్టి ఈశ్వరార్పణం వస్తూ అనలేరు దేవుట ఎక్కడికో సినిమాకి వెళ్దామనుకుంటే ఈ టైంలో వీడు వచ్చేయడని మీరు కష్టపడుతూ వాడికి రెండు మెతుకులు పెట్టి ఈశ్వరార్పణం వస్తూ అనలేరు అని ఈ శ్లోకంలో చెప్పిన విధంగా జీవించటం చాలా కష్టం భక్తి యోగం యొక్క పరాకాష్ఠ ఈ శ్లోకాలు రెండో కానీ తప్పక ప్రయత్నించ తగ్గవి మాత్రం వ్యావహ శారీరక వ్యావహారిక లోకం వ్యవహారం ఉద్యోగం చేస్తున్నారనుకోండి బాగండి మా బాస్ యూస్లెస్ తెలవండి మేము ఏదో కంపెనీలో జాయిన్ చేస్తున్నాం కానీ చాలా యూస్లెస్ కంపెనీ అండి కానీ ఆ దుఃఖంతో ఉద్యోన్ అలా ఫ్రస్ట్రేట్ అయిపోతే ఉద్యోగం చేయకూడదు గవర్నమెంట్ సెలవుంటంటే వెరీ ఫ్రస్ట్రేటెడ్ సోల్ ఎందుకు ఫ్రస్ట్రేషన్ అంటే ఎవరని చేసినా ఒకటే ఏమిక లేదు ప్రమోషన్ లేదు డీఏ రావట్లేదు డిఏ ఎప్పుడు కరువు ఉన్నప్పుడు కరువు ఖచ్చితం కరువు ఏం లేదుగా ఇప్పుడు అప్పట్లో బెంగాల్లో కరువు వచ్చింట బ్రిటిష్ వాళ్ళు పాలించే రోజుల్లో బెంగాల్లో కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు ఆ కరువు వచ్చినందుకు గాను భత్యం ఇచ్చారు వాళ్ళకి కలకత్తాలోనో అక్కడ పనిచేసే ఉద్యోగస్తులకి భత్యం ఇచ్చారు కరువు భత్యము అని పేరు పెట్టారు ఇప్పుడు కూడా కరువు హైదరాబాద్ లో ఉద్యోగం చేసే వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరువు భత్యమే కరువు భత్యమే నానా అర్థం ఉందో సో ఇంకా ఫ్రస్ట్రేషన్ మన ప్రభుత్వ యంత్రాంగంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులు చిన్న పెద్ద ఉద్యోగస్తులు వాళ్ళు తీసుకునే ప్రభుత్వ ధనము ఎంత ఎక్కువంటే ప్రజాధనములో సగం ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వ యంత్రాంగాన్ని జీతాలు కింద పోతుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ బంగాళా చూస్తే కళ్ళు తిరిగిపోతాయి కొన్ని ఐఏఎస్ ఆఫీసర్ కలిపితే కొన్ని మరో ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ బంగా చూస్తే వాళ్ళు జిగేలు పంటారు లోపల మహాప్రసాదం మహాభోగాలతో జీవిస్తూ ఉంటారు ఉండదగ్గ మాటే ఎందుకంటే వారు ప్రజల యొక్క క్షేమాన్ని చూడడం కోసం ప్రభుత్వం వారి చేత నియమించబడిన ఉన్నతాధికారులు వారు ఉన్నత స్థానాల్లో సుఖంగా ఉండాలి కానీ వారు అనుభవిస్తున్నటువంటి ఆ సంపద ఆ భోగములు అంతా కూడా ప్రభుత్వం నుంచి అటువంటిప్పుడు వారు ప్రభుత్వానికి ప్రజలకి ఎంత సేవ చేసినా తక్కువే కానీ ఎలా ఉంటారు నా సీనియర్కి ప్రమోషన్ ఇచ్చేయడమో నా జూనియర్ ఇచ్చేడనో ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వీళ్ళ ఫ్రస్ట్రేషన్స్ అన్నింటినీ చేర్చడానికి ట్రిబ్యునల్స్ అని ప్రత్యేకమైనటువంటి కోర్టులు వై ఫ్రస్ట్రేషన్ వైనాట్ ఈశ్వర బుద్ధితో ఎందుకు చేయకూడదు మనకి ప్రభుత్వం అంత ఇస్తోంది మనం ప్రస్తరిస్తున్నాం ఇన్ని భోగాలను మనం అనుసరిస్తున్నాం ఎయిర్ కండిషన్ కారులో వెళ్తున్నామంటే అది ప్రజాధనం గీజర్ నుంచి వచ్చే వేణ్య షవర్ స్నానం చేస్తున్నాము అంటే అది ప్రజాధనం మంచి ఫస్ట్ క్లాస్ బ్రేక్ఫాస్ట్ తింటున్నాము అంటే అది ప్రజాధనం మంచి రే బ్యాన్ కళ్ళదోడు ప్రజాధనం ఖరీదైన సూట్ వేసుకుంటే ప్రజాధనం ప్రజాధనంతో ఇదంతా మనం కదా ఆ ప్రజలే పరమాత్మ జనతా జనార్ద నుంచి మనం ఏదైనా కొంత సేవ చేయాలి కదా అలా ఉండాలంటారా అక్కర్లేదంటారు వ్యావహారికమైన ఏ కర్మను చేసినా ఈశ్వరాత్మన బుద్ధితో చేయవలని ఎత్కరోషిశ్నాసి సో శ్లోకానుసారం రాము ఎత్కరోషిశ్నాసి యజ్జుహోషి దాసి ఎత్తు పశ్యసి కౌన్య తురుమదర్పణం దీన్ని రివర్స్ చేసి చెప్తాం చూడండి ఎత్కరోమిక యదశనామి యజ్జుహోమి దశ్యామికృష్ణ తత్కరోమి స్వదర్పణం ఆ నోట్స్ మీద ఈ క్లాస్ పురస్కారాన్ని మూలిద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదశిష్య పూర్ణ పూర్ణమాదాయ పూర్ణమే వశిష్య హరి ఓంసతే